కీర్తన ఇరవై రెండు సవరని పైడి పచ్చి సకినగాడు భవరోగ వైద్యుడైన బలువిజ్జు సవరని పైడి పచ్చి సకినగాడు తల్లి వద్ద నోరిలోన తగలోకములు జూపి వెల్లవిరి ఇంద్రజాల విద్యగాడు చెల్లుబడి నొక్క కొండ చేత బట్టి ఎత్తనాడు బల్లిదుడు వాడెవో బారి విద్యవాడు మునుపే సకల భూతములకు ఏలికయ్య మనసెల్లా ఎరిగిన మంత్రవాది చనువున జలదిలో సంపదింద్రునికి చూపే అనువరి వాడెవో అంజనగాడు రాని కాలింగు పడిగల మీదు మెట్టి పట్టినాడు వాడెవో పాములవాడు అట్టే శ్రీవెంకటనాథుడు అమరుల నెల్లను చేపట్టి దైచ్యుల చంపించే పలగాడు